కానీ డూయబుల్ డూయబుల్ ఒకటి మస్ట్ ఇట్స్ ఏ మస్ట్ మీకు ఎవరిని ద్వేషించటం అనేది ఉండకూడదు అంటే ఆకాశం ఉందనుకోండి దేన్ని ద్వేషించదు అలా నిశ్చిలంగా ఉండిపోతుంది అలాగైపోవాలి మనస్సు ఎవరిని ద్వేషించే పని ఉండకూడదు అసలు ద్వేషం మాటే ఉండకూడదు సెక్టేరియన్ థింకింగ్ అసలు దరిదాపులకు రాని ఉండకూడదు అలాగ తయారు చేయటానికి టైం పడుతుంది ఒక ఏడాది కూడా సరిపడకపోవచ్చు టూ త్రీ ఫోర్ ఇయర్స్ మీరు పెర్సివియరింగ్ అది ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తే ద్వేషభావాన్ని న్యూట్రలైజ్ చేయగలుగుతారు ముఖ్యంగా భూతకాలీనములైన స్మృతులను విడిచిపెట్టడం అభ్యాసం చేయాలి భూతకాలాన్ని విడిచిపెట్టేయడం డోంట్ డెల్ ఇన్ ది ప్యాస్ట్ దాంతో ద్వేషం బాగా తగ్గిపోతుంది ఎందుకంటే ద్వేషమంతా ప్యాస్ట్ నుంచి వస్తుంది తర్వాత ఎవళ్ళని నేను ద్వేషించకుండా ఉండగలనా నాలో నేను నా మనస్సులో నేను ఆ ఫలాన వ్యక్తి గుర్తుకొస్తే నాకేమీ నెగిటివిటీ ఉండదు అలా ఉండగలనా అని ఒక ఛాలెంజ్గా పెట్టుకునే దాని మీద వర్కౌట్ చేయాల్సి ఉంటుంది చాలా కాషస్గా వర్కౌట్ చేస్తే ఆ స్థితి చేరుకోగలుగుతారు అది చాలా అవసరం ఎందుకంటే ద్వేషం ఏం చేస్తుందంటే మనస్సు యొక్క మనస్సు యొక్క సామ్యావస్థని సమత్వాన్ని బాగా చెడగొట్టేస్తుంది తర్వాత మనస్సు ఆ శత్రు ఆకారంలోనే ఉంటుంది నేను ఒకళ్ళిద్దరికీ సలహా చెప్పాను కూడా చూడండి మరీ అంత నెగిటివ్ పెట్టుకోకండి ఎప్పుడు ఈ ఐడియాలజికల్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఒక ఐడియాలజీ పెట్టుకుంటారు ఆ ఐడియాలజీ అంతా కలిపి మనది అన్నదాన్ని గొప్పతనం తెలుసుకోవడం కంటే ఎదరవాడిలో ఉండే దోషాలని పట్టుకోవడం మీదే ఎక్కువ ఉంటుంది ఒక ఆయన ఏం చేసాడంటే దోషములన్నిటినీ లిస్ట్ చేశాడు దోషాలన్నింటినీ లిస్ట్ చేశాడు పుస్తకంలో ఆ దాన్ని దాన్ని నాకు చూపించాడు పెద్ద పేరా ఒక పారాగ్రాఫ్ అంతా సరిగాను నేను ఆ పారాగ్రాఫ్లో ఇతను పాయింట్అవుట్ చేసిన దోషాలు ఏమిటంటే అన్నీ కూడా టోపోగ్రాఫికల్ మిస్టేక్సే అంటే ఏమిటి కామాలు ఫుల్ స్టాప్లు సెమికోలంలు అలాంటి మిస్టేక్లే దాని మీద ఓ పారాగ్రాఫ్ రాశాడు ఇంకా విషయం మీద కూడా మిస్టేక్స్ ఖండనాలు అవి ఇంకా రాశాడు కానీ కామాల మీద ఫుల్ స్టాపుల మీద అంత పట్టుదలతోటి అంత రెండు పేరాలు రాయాల్సింది ఏమీ లేదు ఒక పేరాయో రెండు పేరాలు ఏమని చెప్పాలంటే చూడండి కొంచెం ఈ టైపింగ్ ఎర్రర్స్ కొన్ని ఉన్నాయి మీరు సరి చేసుకోండి అని ఓ మాట అంటే సరిపడర్ సరండి టైపింగ్ ఎర్రర్స్ అని ఓ మాట అంటే అయిపోయారు అలా ఉండాలి కానీ ఓసారి నేను అంటే చెప్పి దాంట్లో కూడా మర్యాదగా చెప్పడం ప్రేమగా చెప్పడం ఒకటి ఉంటుంది నేను ఒకసారి ఏదో వ్యాసం ఏదో రాశాను రాసి మా మిత్రుడికి ఇచ్చాను ఒకసారి అది చదివేసి అతను నాకు ఇష్టం రిక్వైర్స్ సమ్ ఎడిటింగ్ స్వామీజీ అన్నాడు ఇట్ రిక్వైర్స్ సమ్ ఎడిటింగ్ అంటే అర్థం ఏంటండి అలా చెప్పాలి అలా ప్రేమగా చెప్పాలి కానీ పరుషంగా చెప్పకూడదు ఇట్ రిక్వైర్స్ ఆఫ్ ఎడిటింగ్ అంటే అది ఎంత మధురంగా చెప్పాడైనా చాలా తప్పులు ఉన్నాయి స్వామిజీ మళ్ళీ జాగ్రత్తగా దిద్దుకోండి అని చెప్పడం అనే మాట ఎంత మర్యాదగా చెప్పాడు అంటే అలాగే చేద్దాంలా మీరు చేయండి ఫోన్ మీద చెప్పాడు నాకు మీరు చేసి నాకు పంపించండి తర్వాత నేను ఆయన కంటిన్యూ తిట్టుంటే అతనేవో కొన్ని ఎడిషన్ ఎడిటింగ్ ఎడిటోరియల్ కరెక్షన్స్ చేసి పంపించాడు అంతే కరెక్షన్ చేసేప్పుడు కూడా ఎదరవాడి మనసుకి కష్టం కలగకూడదు అని ఆ సెన్సిటివిటీ ఉండాలి అంటే మీరు ఎవరిని ద్వేషిస్తారో లేదా ఎవడి మీద తప్పు పడతారో అక్కడ ఆ మనస్సు ఆ ఆకారాన్ని పొందుతుంది కాబట్టి మీరు చూసుకోవాలి మనస్సులో ఆ రకమైన కాలుష్యము రాకుండగా మీరు నిర్వికారంగా ఉండగలుగుతున్నారా నిర్వికారంగా ఉండి అనిన్వాల్వ్డ్గా ఉండి మరి మ్యాటర్ ఆఫ్ ఇప్పుడు శంకర భగవత్పాదులు పూర్వపక్షన్ని ఖండించిన లెవెల్లో అంటే ఫర్ ది ఫర్ ఫర్ ది అక్కడ ఒక టాపిక్ ఉన్నది టు మేక్ థింగ్స్ స్ట్రైట్ ఒకటి రిఫ్యూట్ అయితే చేస్తారు అంత మాత్రం చేత ద్వేషము ఉండదు మనస్సులో వికారము ఉండదు అలా చేయగలగా చాలా కాషస్గా చేసుకురా అయ్యా మీరు చెప్పింది సరికాదు నేను విన్నాను మీరు చెప్పిన సరిగ్గా లేదు యూ హ్యావ్ టు మేక్ సమ్ కరెక్షన్స్ అని మనం ఫ్రాంక్గా చెప్పను చెప్పాలి అయితే అవతల వాడికి తెలీదు వాడు అలాగా ఒకప్పుడు చెప్పాలి ఎందుకు చెప్పాలంటే అవుట్ ఆఫ్ లవ్ చెప్పాలి అవుట్ ఆఫ్ లవ్ వాడు నేర్చుకుంటే మంచిది తెలుసుకోవడం అవసరము అనే ప్రేమతో చెప్పాలి నేను అలాగ చాలాసార్లు చెప్పాను నా తరఫు నుంచి నేను చూసుకున్నా చెప్పిన ప్రతిసారి నా తరఫు నుంచి నేను వెరిఫై చేసుకున్నా నేను అవుట్ ఆఫ్ లవ్ చెప్పానా లేకపోతే అవుట్ ఆఫ్ కాండెసెండింగ్ యాటిట్యూడ్ వాడికంటే నాకు ఎక్కువ వచ్చును అనే ఒక అహంకారంతో చెప్పానా లేక ద్వేషభావంతో చెప్పానా ఇది తప్పని చెప్పినప్పుడు కూడా హౌ ఐ ట్రోల్డ్ అన్నది చూసుకోవాలి చూసుకునే మనం కాండసెండింగ్ యాటిట్యూడ్తో చెప్పకూడదు తర్వాత ద్వేషభావంతో వ్యతిరేక భావంతో చెప్పకూడదు కేవలం అవుట్ ఆఫ్ లవ్వే చెప్పాలి మీరు మీరు చెప్పినది సరిగ్గా లేదండి మీరు కొంచెం దాన్ని రీ చేసుకోండి అని అవుట్ ఆఫ్ లవ్ చెప్పాలి చెప్పకపోతే మళ్ళీ అది దోషం వాడు ఏమనుకుంటాడో ఆయన చూసాడు కరెక్ట్గా ఉందనుకుంటాడు కాబట్టి ఒకప్పుడు వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు అయినా పర్వాలేదు అందే ఉంది వాళ్ళే మళ్ళీ వాళ్ళే సర్దుబాటు చేసుకుంటారు దట్ ఈస్ డైరీ ప్రాబ్లమ్ మన ప్రాబ్లం కాదు ఇప్పుడు మనం మిస్అండర్స్టాండ్ వాడు చేసుకుంటే వాడిని వెంటనే కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు దిస్ డేర్ ప్రాబ్లం మన వైపు నుంచి మనం ప్యూరిటీ ఆఫ్ హార్ట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా ఆ విక్షేప దోషాన్ని విక్షేప దోషాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది స్వ విక్షిప్తం కామభోగయ భాష్యం చూద్దాము మనోనిగ్రహోం ఉదే కు్రేణిందు అది అయిపోయింది అదే శోషణ వ్యవసాయవత్ వ్యవసాయవతం అనవసనాంతఃకరణాం అనిర్వేదాత్ అపరిఖేదతో భవతి ఇత్యర్థ ఈ రకంగా చేసినట్లయితే అంతఃకరణము శిథిలమైపోకూడదు దాన్ని శిథిలం చేసేయకూడదు అంతఃకరణాన్ని ఇది ఎందుకు పనికిరాదు ఇది దుష్టము అని దాన్ని అలా చేయకూడదు ఖేదాన్ని కలిగించకూడదు మీరు కూడా ఖేద అట్ ది సేమ్ టైం వివేకాన్ని మెయింటైన్ చేసుకోవాలి నేను ఏదో మళ్ళీ ముందు వెనక్కి అంటూ ఉంటాను ఏం పర్లేదు సో ఇప్పుడు నలభై రెండో శ్లోకంలో ఉన్నాం నలభై రెండో శ్లోకం భాష్యం ఓకే ఇది పుస్తకంలో ఈ శ్లోక భాష్యం ఆ పేజీ ఎలా ఉంటుంది భాష్యకారుల యొక్క అవతారిక నేను ఇందాక కూడా పాత అవతారికి వెళ్ళా కిం అపరిఖిన్న వ్యవసాయ మాత్రమేవా మనోనిగ్రహ మనోనిగ్రహే ఉపాయ నా ఇుచ్యతే ఎవంటే ఖేదం ఉండకూడదన్నారు పరిఖేదము ఉండరాదు అపరిఖేద అంటే ఖేదరహిత ఖేదరహితముగా అంటే తెల్లవారుజాము మూడింటికి నిద్రలేచేసేసి చలికాలంలో చన్నీళ్ళు నెత్తిమీ పోసేసుకుని ఉనికిపోతూ చన్నీళ్లు పోసేసుకొని ఇంకక్కడి నుంచి ధ్యానం చేస్తాము అలా మేము చేసాం కొంతకాలం అలాంటి వేషాలన్నీ వేశాం ఆ వయస్సుకి అది సరిపడింది అలాగంటే ఖేదాన్ని పడిపోనక్కర్లా అలాంటి ఫిజికల్గా కాదు అది ఫిజికల్ ఖేదము హఠయోగానికి సంబంధించిన ఖేదము అది అది మనోనిగ్రహానికి ఉపాయం అవుతుందా అంటే కాదు అని చెప్పారు ఇంతకుముందు అయితే ఏ ఖేదము లేకుండగా మేము చాలా కామండ్ క్వైట్గా ఏమీ కష్టపడకుండా మనోనిగ్రహం చేసేస్తాము అని అనుకుంటారా అది కరెక్ట్ కాదు అపరిచిన్న వ్యవసాయ మాత్రమే మనోనిగ్రహే సో మనోనిగ్రహానికి ఉపాయం ఏమిటంటే ఎటువంటి ఖేదము ఎటువంటి కష్టము లేకుండగా ఏ సాధన చేయక్కర్లేదు సాధనే అక్కర్లేదు మీరు ఆల్రెడీ ఆత్మస్వరూపులు మీరు మోక్షాన్ని పొందేసే ఉన్నారు కొత్తగా పొందాల్సిందేం లేదు కాబట్టి ఏ సాధన అక్కర్లేదు ఉన్నా అలాగేమన్నా సెటిల్మెంట్ అవుతుందా అంటే అది కుదరదు కాబట్టి మనోనిగ్రహానికి ఉపాయం ఖేదము లేనంత మాత్రాన్ని సరిపడదు మరేమిటి అపరిఖిన్న వ్యవసాయవాన్ సన్ భక్ష్యమాణ కాపభోగ విషయ విక్షిప్తం మన నిగృంహీయా నిరుంహ్యాత్ ఆత్మన్య వేత్యర్థ సో మీరు వ్యవసాయం ఉండాలి అంటే ప్రయత్నం ఉండాలి కానీ ఆ ప్రయత్నము ఖేదాన్ని కలిగించేదిగా ఉండకూడదు ఖేదజనకమైన ప్రయత్నం ఉండకూడదు స్మూద్గా ఉండాలి ప్రయత్నం ఇప్పుడు ఏదైనా పాఠం చెప్తున్నాం అనుకోండి రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం రాత్రి అన్ని క్లాసులు చెప్పేస్తే ఆ రోజు డే పూర్తయ్యేపటికేమవుతుంది మనిషి నీరసపడిపోయి డెడ్ టైర్ అయిపోతాం అలాగా ఆ రకంగా మనం సమాజాన్ని ఉద్ధరించేద్దామంటే అలా వర్క్ అవుతుంది అలా అక్కర్లా అలాగని ఇంకక్కడి నుంచి పొద్దున్న తొమ్మిది ఎనిమిది దాకా నిద్రపోయి లేచేసే ఆత్మ బ్రహ్మ మనం చేసి దేని లేదని అలా నిద్రపోతూ ఉండిపోయాడు ఆది పనికిరాదు కాబట్టి పరిఖేదం అంటే శరీరాన్ని అన్ని వైపుల నుంచి కష్టపెట్టేయడం కాకుండా మనస్సుని సర్వనాశనం చేసేసి ధోరణితో మనస్సు మీద ఒక అటాక్ కింద పెట్టేసి మనస్సు ఏమైనా సరే దీన్ని నేను నొక్కేస్తాను అనే హఠయోగ ప్రక్రియ అలాగే ఉంటుంది అలాగా లేకుండగా అట్ ది సేమ్ టైం ఫామ్ డిటర్మినేషన్ తోటి పరిస్థివీరెన్స్తో మనం సాధనని ముందుకు తీసుకుపోవలసి ఉంటుంది అయితే ముఖ్యంగా మనో నిగ్రహాన్ని ఏ అంశంలో మనం చూపించాలి అంటే ఇదిగో విక్షిప్తం కామభోగ యోహో అక్కడ మీరు ప్రా అక్కడ మీ వ్యవసాయం అంతా కూడా వ్యవసాయం ఎఫర్ట్ మీ ప్రయత్నం అంతా కూడా ఈ అంశంలో మీరు చూపించండి అక్కడ మీ మీ తెలివితేటల్ని చూపించండి ఎక్కడ అంటే కామభోగ విషయూ విక్షిప్తం మనహా నిగృయా కామ విషయముల ఎందు కోరికలకు సంబంధించిన విషయముల ఎందు భోగాలకు సం అంటే నాకు ఇది కావాలి అది కావాలి అని ఆ విషయాలని సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భోగము అంటే తీరా ఆ విషయాలు లభించిన తర్వాత ఇది భోగిస్తున్నాను అది భోగిస్తున్నాను అంటూ భోగాలని భోగిస్తూ కూర్చోడం సో మన దగ్గర లేని దాని గురించి కామన మన దగ్గర సంపాదించుకున్న దాన్ని భోగము రెండు కూడా విక్షేపహేతువులే ఆ రెండింటి మీద మీరు ఏదైనా మనస్సు పెట్టి చేయగలరా ఎందుకంటే ఇప్పుడు దుఃఖము ఏది అని ఓ విచారం చేశారు దుఃఖము ఏది అని దుఃఖంలో స్థూల దుఃఖం ఒకటి ఉంటుంది సూక్ష్మ దుఃఖం ఇప్పుడు మీరు ఏదైనా ఒక కోరిక ఉందనుకోండి ఆ కోరిక తీరిన వెంటనే మీకు సుఖానుభవం కలుగుతుంది కానీ సుఖాన్ని కోరిక తీరి సుఖాన్ని అనుభవిస్తుండగా కామ వాసన మనస్సులో నిర్మాణం అవుతుంది వాసన అంటే ఇటువంటి భోగాన్ని మనం మరింత ఎక్కువగా అనుభవిస్తే బాగుంటుంది అనే వాసన వాసన మాత్రము దుఃఖము కాబట్టి ఇప్పుడు కోరిక తీరినప్పుడు సుఖము స్థూలంగా ఉంటుంది కోరిక తీరింది కాబట్టి మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ ఆ భోగ వాసన కామ వాసన ఏదైతే నిర్మాణం అవుతుందో అది మహా దుఃఖహేతు అవుతుంది కాబట్టి స్థూలమైన సుఖాన్ని కోరి సూక్ష్మమైన దుఃఖాన్ని సంపాదిస్తాడు మనిషి దీనికి ఆపోజిట్ మీరు కామను మానేశారనుకోండి మానేస్తే స్థూలంగా మీరు దుఃఖాన్ని అనుభవిస్తున్నట్టుంటుంది అందరూ శుభ్రంగా భోజన చేస్తుంటే మీరు ఏకాదశి ఉపవాసం చేస్తున్నట్టుగా ఏదేదో స్థూలంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నట్టుంటుంది కానీ సూక్ష్మంగా వాళ్ళందరికీ ఏ కామవాసన మనస్సులో నిర్మాణం అవుతుందో అది మీకు నిర్మాణం కాదు వాసన దుఃఖమయం కాబట్టి మీరు దుఃఖాన్నించి విముక్తులవుతారు కాబట్టి మనం ఎప్పుడూ కూడా స్థూల దుఃఖాన్ని అనుభవించటానికి సిద్ధపడాలి తప్ప వాసన రూపమైన సూక్ష్మ దుఃఖాన్ని మనం దగ్గర పెట్టుకోకూడదు వాసన మాత్రము దుఃఖహేతు ఇప్పుడు మీరు మీకు పేకాటాడాలని అనిపించింది అనుకోండి కార్డ్స్ ప్లే ఇకేదో దృష్టాంతం ఆ టైంకి ఏదో క్లబ్కు వెళ్ళడమో నలుగురు మిత్రులు కలవడమో చక్కటి అరేంజ్మెంట్ చేసుకుని కాఫీలోవి తాగేసి పేకాట ఆడుకున్నారనుకోండి మీకు ఏమనిపిస్తుంది సుఖం కలిగినట్టు అనిపిస్తుంది అవునండి చక్కగా రాత్రి పది గంటలలా కాను పదకొండుగా పేకాట ఆడుకొని వెళ్ళి భోజనం చేసి పడుకుని నిద్రపోతారు హ్యాపీ దోస్తులతో పేకాట ఆడాము మొన్నటి పొద్దున్న ఏడింటికి నిద్రలేస్తారు అప్పుడు మనస్సులో ఏమనిపిస్తుంది నిన్న ఆడిన పేకాట ఇవ్వాలి కూడా ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది అది దుఃఖమా కదా వాసన దుఃఖం కదా వాళ్ళు మిత్రులు రారు ఇంకా వీడంటే అన్నీ వదుల్చుకుని రోడ్డు మీద రోడ్డు ఎక్కుతాడు రెండు అయ్యేటికి రోడ్డు ఎక్కుతాడు వాళ్ళు నాలుగు దాకా బయటికి రారు ఈ రెండు నుంచి నాలుగు దాకా వీడు వెయిట్ చేస్తూ ఉంటాడు కదా సాలిటే రాలేడు కదా కాబట్టి దుఃఖమా కదండి కాబట్టి వాసన దుఃఖం వాసన పూర్తి స్థూలమైన సుఖం వాసన పూర్తి కాకుండా స్థూలమైన దుఃఖం కానీ వాసన పూర్తి కామ కామన యొక్క పూర్తి వాసనని కొత్త వాసనని నిర్మాణం చేసి సూక్ష్మ దుఃఖాన్ని కలిగిస్తుంది ఈ భగవాన్ బుద్ధుడు దుఃఖం సర్వం అన్నాడు సర్వం దుఃఖం పతంజలి మహర్షి సర్వం దుఃఖం వివేకిన అన్నాడు వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే స్థూలంగా వాళ్ళ అభిప్రాయం కాదు సూక్ష్మ రూపమైన దుఃఖాన్ని గురించి చెప్తున్నారు సూక్ష్మ దుఃఖము మనిషిని చాలా ఇబ్బంది పడుతుంది మహాభారతంలో ఓ కథ ఉంది ఈ కామభోగయోహ అనే దానికి ఓ కథ ఉంది మీ శాంతి పర్వంలో ఉంది వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు సద్బ్రాహ్మణుడు ఆయన ఓ దేవతను ఉపాసించాడు యవో దేవతలు ఉంటారు ఏవో దేవతలను ఉపాసన చేస్తారు ఈ దేవతను ఉపాసన చేశానుంటాడు ఆ దేవతను ఉపాసన చేశానుంటాడు ఏదో చేస్తూ ఉంటారు జనాలు ఏవేవో ఉపాసనలు పిచ్చి పిచ్చి ఉపాసనలు ఏవో ఉంటారు సో ఎవలనో దేవతను ఉపాసన చేశాడు అది గట్టిగా చేశాడు ఆ దేవత ప్రత్యక్షం ప్రత్యక్షమైతే నీకేం కావాలో కోరుకోవాలని అడిగింది దేవత అడిగితే నాకు సంపద ఇవ్వమని ఆ దేవత నువ్వు సద్బ్రాహ్మణుడువయ్యా గాయత్రి జపం అది చేసిన వాడివి చూస్తే నాకేమో ప్రేమ కలుగుతుంది జాలి కలుగుతుంది నువ్వు మరి నన్నేమో ఉపాసన చేసావు నీకు వరం ఇవ్వాల్సినటువంటి పూచి కూడా నాణ్యమీదే ఉంది ఇస్తానని ప్రామిస్ కూడా చేశాను సరే నువ్వు కావాలి మరీ కావాలంటే నువ్వు కోరిందే నీకు ఇస్తాను కానీ నువ్వు వరాన్ని నీ వరాన్ని నీకు శాంక్షన్ చేసే ముందు నీకు దృశ్యం చూపిస్తాను చూడు చూ చూ చూ చూస్తావా అని దేవత అంటే సరే చూస్తాను ఎందుకంటే వరం ఎలాగో ఇస్తానని దేవత ప్రామిస్ చేసింది కాబట్టి ఓ దృశ్యం చూసి ఓ సినిమా లాగా ఓ పది చూసి తర్వాత వరం ఇస్తుంది అప్పుడు ఓ దృశ్యం చూపిస్తుంది ఆ దృశ్యం ఏంటంటే నీకు నరకాన్ని చూపిస్తుంది ఒక దైవీ దృష్టి ఇచ్చి దీనికి నరకం కనపడిట్లా చేస్తుంది ఆ నరకంలో వాళ్ళు మహా దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు ఒకడు రెండోడు ఒకడు అనేక దుఃఖాలని అనుభవిస్తూ ఉంటారు యాతనాలను అనుభవిస్తూ ఉంటారు అప్పుడు వీడు అడుగుతారు ఎవళ్ళు వీళ్ళందరూ యాతనలు అనుభవిస్తున్నారు నీకు ఎవరో చెప్తాను ఈ వీడు ఈ నూనెలో వేగిపోతా యాతను అనుభవిస్తున్నాడు దిశ వీడు పూర్వజన్మలో వీడు ఫలానా కోటీ పడదు ఆ పక్కన కత్తులతో కోసస్తో వాడు యాతను అనుభవిస్తున్నాడే వాడు పూర్వజన్మలో ఫలానా నీకు తెలుసున్న బిజినెస్ మ్యాన్ అమ్మో చాలా ధనవంతుడు అవును ఇంకోడు ఉన్నాడు చూసావా వాడేమో వాళ్ళ తండ్రి కోట్లు ఇతనికి ఇచ్చేసి చచ్చిపోయాడు తండ్రి ఆ రకంగా కోటేశ్వరుడు ఇంకోడు బిజినెస్ చేసి కోటేశ్వరుడు ఇంకోడు ఇన్హెరిటెన్స్లో ఫలానా కోటేశ్వరుడు అని ఈయనకి ఈ సబ్రాహ్మణుడికి తెలుసున్న ఆ చిన్న వయసులో ఉన్న పాతకాలపు కోటేశ్వరులు కొంతమంది తెలుసుంటారు జమీందారులు కోటేశ్వర్లు వీళ్ళందరిగో వీళ్ళే వాళ్ళు మరి వీళ్ళు ఎలా ఏ దుఃఖానుభూతి మరి సంపద అంటే అలాగే ఉంటున్నాయా డబ్బు పోగేస్తారు డబ్బు పోగేసేప్పుడు మీరు ధర్మబద్ధంగా పోగేసుకున్నారని అని దాంట్లో కొంత అధర్మం ఉంటుంది ఆ డబ్బుని భద్రం చేసి దాంట్లో అధర్మం ఉంటుంది ట్యాక్స్ మీరు ఎవరిదైనా కొడితే పాపం అనుకుంటారు కానీ ట్యాక్స్ కట్టాల్సింది కట్టకపోతే పాపం అనుకోరు కానీ అది మహాపాపంగా పరిగణంపబడింది మీరు కట్టాల్సిన ట్యాక్స్ మీరు కట్టకపోతే అది మహాపాపం మామూలు పాపం కాదు పూర్వం వన్ సిక్స్త్ ట్యాక్స్ ఉండేది మనుస్మృతికారుడి యొక్క నిర్వచనం ప్రకారం వన్ సిక్స్త్ ట్యాక్స్ ఉండేదంటే పదహారు పాయింట్ సంథింగ్ పదిహేడు శాతం ట్యాక్స్ ఉండేది షష్టాంశం ఆ ట్యాక్స్ వాడు రాజు వచ్చి కలెక్ట్ చేసుకోకపోతే వీళ్ళు ఆ మూట ధాన్యం మూట నెత్తిమే పెట్టుకుని రాజ ప్రాకారం దగ్గర దాన్ని పడేసి దాని మీద ఒక పేరు రాసి ఇది రాజుకి నిర్దేశం అని పడేసి వచ్చేసి ఇవ్వరు ఎందుకంటే అది మన దగ్గరుంటే పాపం అని డబ్బు పోవేసి వాళ్ళు తప్పనిసరిగా ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు కొద్దో గొప్ప వాళ్ళు అది పాపం ఏమండి ఇలాంటి ఉపన్యాసం ఈ క్లాసులో చెప్పగలను ఎక్కడ పడితే అక్కడ చెప్పడం కష్టం ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు కూడా తర్వాత బిజినెస్లో బిజినెస్ అంటే ఏమిటి గివ్ లెస్ అండ్ టేక్ మోర్ దాంట్లో ధర్మం కా కాషస్గా తులాధారుడని ఆయన భాగవతంలో భారతంలో చెప్పారు తులా ఆయన చేసినట్టుగా చేయాలి దాంట్లో మీరు కొంత గ్రీడికి పోయారంటే అధర్మం చేశారంటే పాపం వస్తుంది ఈ పాపాలన్నీ పోవబడి నరకాలని పోతాడు కాబట్టి సంపద ఉంది అంటే నరకం వాడి కోసం వెయిటింగ్లో ఉందయ్యా అని ఈ దృశ్యం చూపిస్తుంది ఆ దేవత ఓ ఐదు నిమిషాలు చూపించి అప్పుడు అడుగుతుంది మరి నువ్వు సంపద కావాలంటున్నావు నేను ఇస్తాను మరి దాంట్లో ఇటువంటి ఇబ్బంది నువ్వు నరకానికి పోయే ఛాన్స్ చాలా గట్టిగా ఉంటుంది సుమా అని చెప్తే అంటే అప్పుడు మరి సంపద కోరి నిన్ను తపస్సు చేశాను తీరా నువ్వు చెప్పింది వింటే నాకు సంపద మీద అంత శ్రద్ధ కలగట్లేదు నాకు ఏది మంచిది అని అడుగుతాడు అడిగితే అప్పుడు ఆ దేవత ఓ శ్లోకం చెప్పింది ఆ చెప్పింది ఒక శ్లోకం ఉంది అది శంకర భగవత్పాదులు భాష్యంలో పదే అనేక సార్లు కోర్ట్ చేస్తారు అదేమంటుందంటే నైతాదృశం బ్రాహ్మణ శాస్తి విత్తం బ్రాహ్మణు ఇంతకంటే గొప్ప సంపద మరొకటి లేదు ఏమిటది యథ అదేమిటంటే ఏకత సమత సత్యత ఏకత్వం అంటే సర్వం కల్విదం బ్రహ్మ సమత అంటే గుణదోష దృష్టి నుంచి ద్వంద్వ దృష్టి నుంచి బయటపడి సర్వమునందు సమదృష్టి సర్వమునందు మనకు మిత్రుడన్నవాడి ఎందు శత్రువు అన్నవాడి ఎందు ఒకే పరమాత్మ గలడు సమదృష్టి సమత సత్యత నోరు ముప్పదు విప్పితే సత్యం బలు అసలు నోరు విప్పి మాట్లాడద్దు విప్పితే సత్యం పోద నేను నా ప్రోగ నేను ఆయమే ప్రైవేట్ పర్సన్ నేను ఏం చేస్తున్నానన్నది నేను ఎవరికి చెప్పను ఆయమే ప్రైవేట్ పర్సన్ నా లక్షణం అలా ఉంటుంది నేను రూపకుండా చేయను ఎందుకంటే నా స్వభావం అలా ఉంటుంది నేనేం చేస్తున్నానో మీకు అయిపోయిన తర్వాత తెలుస్తుంది మీకు కూడా నేను చేస్తున్నప్పుడు మీకు తెలియదు ఎందుకంటే ఆయమే ప్రైవేట్ పర్సన్ అయితే ఆశ్రమానికి వెళ్ళగానే ఆశ్రమంలో వాళ్ళకి మొత్తం స్వామీజీ షెడ్యూల్ అంతా ఎదురుకుండా కనపడుతూ ఉండాలి వాళ్ళకి అదో అలవాటు దేవా అంటున్నాం సో వాళ్ళు చూస్తారు ఆ షెడ్యూల్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ నైన్ ఏమో ఇదేదో పాఠం చెప్తున్నాడు మళ్ళీ సెప్టెంబర్ మూడు నుంచి మళ్ళీ వన్ వీక్ పాఠం చెప్తున్నాడు ఈ ట్వంటీ టు సెప్టెంబర్ మూడు ఈయన ఎక్కడికో ఈయన ఏదో చేస్తూ ఉంటాడు కాబట్టి నన్ను చరువు ఎక్కువ ఉంటుంది వెంటనే ఫోన్ చేసేసి స్వామీజీ ఆగస్ట్ ట్వంటీ నైన్ లంచ్కి క్యాంప్ అయిపోయింది కదా అప్పుడు మీరు ఎక్కడికి ఏం చేస్తున్నారంటే నేను ఎక్కడికో వెళ్తున్నాను అసత్యం చెప్పను నేను అసత్యం చెప్పను కానీ నేను వాలంటీర్ చేయని ఇన్ఫర్మేషన్ అంతటి నేను ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఒక చిన్న పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రావాలంటే నన్ను ఇటు తిప్పి తిప్పి మూడు నాలుగు ప్రశ్నలు వేస్తే కానీ రాదది ఆ తరఫు నుంచి నేను ఇవ్వను సో ఆశ్రమంలోనే ఉంటున్నారా లేదు అంటే ఏమిటి ఎక్కడికైనా వెళ్తున్నారా అవును అలాగే అలవాట అంటే ఏమిటి మీరు కార్లో వెళ్తున్నారా లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారా వాళ్ళు తెలియరు వాళ్ళే వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు వెళ్తున్నాను ఏ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు అలంటౌన్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారా నువ్వర్క్కి వెళ్తున్నారా నువ్వర్క్గా వెళ్తున్నాను మరి మీకు నేనైతే ట్రాన్స్పోర్ట్ నేను మిమ్మల్ని లిఫ్ట్ చేస్తున్నాను అక్కర్లేదు ఆల్రెడీ ఫిక్స్ అయింది ఈ రకంగా ఓకే నువ్వర్క్ నుంచి ఏ ఫ్లైట్ తీసుకుంటారు అని అడుగుతారు ఇప్పుడు అది మీకు అనవసరం అనైనా చెప్పాలి ఐ వాంట్ టు కీప్ ఇట్ సీక్రెట్ అనైనా చెప్పాలి ఇన్ బోత్ కేసెస్ దే విల్ ఫీల్ బ్యాడ్ లేదా ఫ్లైట్ పేరైనా చెప్పాలి నేను వీలైనంతలో ఆ మూడో మార్గమే ఒలంపిస్తాను ఫ్లారిడా వెళ్తున్నాను అంట ఫ్లారిడాలో ఎక్కడికి ఆర్ వెళ్తున్నారా ఫోర్త్ లాండర్ దగ్గర వెళ్తున్నారా వాళ్ళు వీలు మొత్తానికి మన ప్రోగ్రామ్ అంతా వాళ్ళ చేతుల్లో ఉండదు నా రహస్యం అలాగే ఉంటుంది నేను రహస్యంగా అర్చబెడదాం అనుకున్నది అందరికీ తెలుస్తూ ఉంటుంది దిస్ ఈజ్ హౌ దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్పానో చెప్పాను సత్యత అసత్యం బలకపోవడదు మౌనంగా ఉండాలి మాట్లాడితే మటుకు అసత్యం బలకపోవడదు అయితే తర్వాత సుందరెడ్డి అయినా అసత్యం మాత్రం బలకపోదు యథైకత సమత సత్యత ఆర్జవం దండ నిధానం ఆర్జవం అంటే రుజువుగా ఉండడం మ్యానికులేట్ చేయకూడదు వక్రంగా ఉండకూడదు రుజువుగా ఉండాలి తర్వాత దండ నిధానం దండ నిధానం అంటే ఎవళ్ళని దేనికోసం కొట్టకూడదు కుక్కుందనుకోండి కుక్కను కొట్టకూడదు కోతుందనుకోండి కోతుని కొట్టకూడదు కోతంటే మాకు కోతులు వస్తూ ఉంటాయి వాటికి ఇస్తే వారు ఎటువంటి వాళ్ళైతే నొరుమూసి కూడుకోవాలి వాటిని రాయిపెట్టి కొట్టకూడదు దండ నిధానం పిల్లల్ని కొట్టకూడదు హింస కలిగించవద్దు దండ ఏ ఎవడైనా మనకు అపకారం చేసాడనుకోండి వాడికి తిరిగి వాడికి పనిష్మెంట్ మనం చేయకూడదు భగవంతుడే చూస్తాడు చూస్తా అది కూడా అనుకోకూడదు ఈ విల్ గెట్ వాటికి వాన్స్ దట్ ఈజ్ హీజ్ లుక్ అవుట్ నాట్ మై ప్రాబ్లం ఇట్ ఈజ్ హీజ్ ప్రాబ్లం దెన్న తతస్తతశ్చోపరక్రియాభ్య అదే శ్లోకం క్రమంగా కర్మల యొక్క ప్రెషర్ తగ్గించుకోవాలి ఊరికే పొద్దున్నీ సాయంకాలం దాకా కర్మలు చేసుకుంటూ కూర్చోవటం అది తెలివితేటలు అనిపించుకోవాలి కర్మ బంధంలో పడిపోతాడు మనిషి నిత్య నైమిత్తిక కర్మలు తప్ప గృహస్థైతే సన్యాసికి అసలు కర్మ సంబంధం లేదు ఇంకెక్కడి నుంచి సన్యాసి హోమం చేస్తానో ఆ పూజ చేస్తాను క్యా బాధే కర్తృత్వం ఉండకూడదు సన్యాసికి ఏం చెప్పారు యుక్తాయాథ భిక్షాచర్యం జరంతి భిక్షకు కావాల్సినటువంటి వ్యవస్థ చేసుకో జపం చేసుకుంటా నువ్వేం చేస్తున్నావో ఎదురవాడికి తెలియకూడదు అలా ఉండాలి లేకపోతే ఈ సమాజం కూడా దేగ కన్నులతో చూస్తూ వాడు అనాముకుడుగా ఉన్నంతసేపు వాడిని పట్టించుకోరు వాడికి భిక్ష కూడా ఇవ్వరు ఆ లెవెల్లో నెగ్లెక్ట్ చేసేస్తారు ఏమంటే వాడు కొంచెం ప్రతిష్ట సంపాదించాడంటే దేగ కన్నుల్లో పడిపోతాడు అంచేతనే ఇంతవరకు సినిమా యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ ఒకసారి మాట్లాడిన వాళ్ళతో నేను రెండోసారి మాట్లాడాను ఎందుకంటే రెండోసారి మాట్లాడారనుకోండి యూ డెవలప్ కాంటాక్ట్ వాళ్ళతో మనకు కాంటాక్ట్ ఏమిటండి వాళ్ళకి వేదాంతం అక్కర్లేదు వాళ్ళ దగ్గర ఉన్నది మనకు అక్కర్లేదు అలా ఉండాలి తప్ప వాళ్ళతో మనకు కాంటాక్ట్ మీరు కాంటాక్ట్ పెట్టుకున్నారనుకోండి ఆ ఫిలిం నగర్లో రెండు గ్రూపులు ఉంటాయి ఆ రెండు గ్రూపుల్లోనూ ఒక గ్రూపులో మీరు చేరారంటే రెండో వాళ్ళు మిమ్మల్ని లాగేసే ప్రయత్నం చేస్తుంది రెండు గ్రూపులు ఉంటాయి ఆ నగర్లో అది ఒక పెద్ద తమాషా ఆయన పాపం ఆ స్వామీజీ అమాయకులే అయన శారదా పీఠాధీశ్వర పరిపాల్యమాన దైవ సన్నిధి ఈయన ఆ దైవ సన్నిధిని ఈయన పరిపాలిస్తున్నారని అదో భ్రాంతి చాలా పెద్ద ఆయన అనుకున్నారు వీళ్ళందరూ మన శిష్యులు అనుకున్నారు వాళ్ళు ఏం చేశారో చూశారా ఆషాఢభూతి శిష్యులు ఉంటారు కాబట్టి తతస్తతపరత్య చోపరతి క్రియాభ్య కర్మకాండ నుండి క్రమక్రమంగా ఉపరతి ఇది నీకు ఉపయోగిస్తుందా బ్రాహ్మణుడా నీ ఎందు నేను చెప్పాను మరి నువ్వు చూసుకో నువ్వు సంపద కావాలంటే మాత్రం ఇవ్వాల్సిన పూచే నా ఉంది ఇస్తానంటుంది ఆ దేవత అంటే వద్దమ్మ తల్లి అని ఆ దేవతను పంపించేస్తాను అది కథ కాబట్టి కామభోగయోహ విక్షిప్తం సో ఇక్కడ కామ కామమునందు భోగమునందు ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న లేవనెత్తారు మనస్సు విక్షిప్తమైన మనస్సుని శాంతస్థితికి తీసుకురావాలి కదా ఏమిటి అసలు ఆ శాంత స్థితి విక్షేపం ఎలా వస్తుంది శాంత స్థితి ఎలా వస్తుంది ఇప్పుడు అహింస అని అహింస అంటే ఏమిటి అని ప్రశ్న వేశారు అహింస అంటే ఏమిటి అంటే హింస చేయకుండుట హింస అంటే మనసా వాచా కర్మణ మనస్సుతో ప్రారంభం అవుతుంది సో మనస్సులో హింసకి సంబంధించిన సంకల్పమే నేను చేయను ఏమంటే అహింస ఇంకా వాక్కు లేదు కర్మ లేదు ఇలాగాను ఇప్పుడు హింసకి సంబంధించిన సంకల్పం మీరు చేస్తే దాని పేరే విక్షేపము మనస్సు ఇటు ఇటు విక్షేపం ఇదిగో ఇలా ఉంటుంది హింసకి సంబంధించిన సంకల్పం చేస్తే ఇలా ఉంటుంది ఏమంటే హింసకి సంబంధించిన సంకల్పం నేను చేయను చేయకపోతే మనస్సు ఉంటుంది శాంతంగా ఉంటుంది అంతే కదా కాబట్టి అహింస అంటే అర్థం ఏమిటి శాంతికే ఒక పేరు ఏమంటే అసూయ అసూయ అంటే దోషారోపణం గుణే దోషారోపణం గుణం ఉన్న చోట దోషాన్ని చూడడం దాన్ని అసూయ అంటారు ఈ అసూయ ఉంటుంది ప్రతివాడిలోనూ కొంత గొప్ప ఉంటుంది ఈ అసూయ లేదా జలసి కూడా చెప్పుకోండి జలసి కూడా ప్రతివాడికే ఉంటుంది ఆ స్వాములకు కూడా ఉంటుంది జలసి నేను ఇంత కష్టపడి పాఠం చెప్తే నా దగ్గర పట్టుమని ముప్పై మంది విద్యార్థులు లేరు ఆయన చెప్పి పాఠం ఉండదు నా మొహం ఉండదు పాట పాడేవాడికి ఏమో పదివేల మంది విద్యార్థులు వస్తారు నేను అసూయపడొచ్చు నేను అసూయపడొచ్చు నిజంగా దట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆల్సో దట్ ఈజ్ ది ట్రూత్ ఊరికే గాలివాటంగా తలా తోకా లేకుండా చెప్తూ ఉంటాను ఏమీ ఉండదు నేను చాలా శ్రద్ధగా వింటాను ఏదైనా ఉంటుందేమో ఇంతమంది వింటున్నారని చాలా శ్రద్ధగా విడి ఏమీ ఉండదు ఏ కాబట్టి అసూ పడచ్చు ఏ అసూ ఉంటుంది అసూ ఇంటిగో ఇదే మనస్సు దానికి పద్ధతి ఉంది ఇది మిథ్యా జగత్తు మిథ్యా జగత్తు అలాగే ఉంటుంది దీంట్లో సపోజ్ ఒక ఒక శక్తిని గుర్తించి అందరూ సన్మానం చేశారనుకోండి అది మిథ్యా ఎవళ్ళు సన్మానం చేయకుండా మీ దాన్ని మిమ్మల్ని నవ్వులేశారనుకోండి అది మిథ్యాయి ఎవరికో మరొకరికి సన్మానం చేయి అది మిథ్యాయి ఇది మిథ్యా జగత్తు కళ స్వప్నం స్వప్నం ఇలాగే ఉండాలని రూల్ అయ్యలేదు ఎలా ఉన్నా నడుస్తుంది స్వప్నము పెద్ద లాజికల్గా ఉండక్కర్లా తర్వాత స్వప్నము ఒక డెఫినెట్ కంక్లూషన్కి రానక్కర్లేదు కూడా ఏమని స్వప్నంలో కొడుకు పెళ్లి కాలేదు అనుకోండి పెళ్లి అయిన తర్వాత స్వప్నం పూర్తవ్వాలా అక్కర్లా అయితే స్వప్నంలో లాటరీ పోయిందనుకో లాటరీ కట్టారనుకోండి స్వప్నంలో లాటరీ టికెట్ కొన్నారు లాటరీ వచ్చిన తర్వాతనే స్వప్నం పూర్తయితే ఆ స్వప్నం చక్కగా కంక్లూషన్కి వచ్చింది షుడ్ ఇట్ బి లైట్ దా ఆర్డన సరే ఆర్డన సరే ది స్వప్నం కెన్ ఎండ్ ధేర్ ఇట్స్ సెల్ తెలివి వచ్చేసిన తర్వాత అయ్యో లాటరీ టికెట్ కొన్నామనే తర్వాత ఏం కాదు ఏముంది దాంట్లో కాబట్టి స్వప్నం ఇలా ఉండాలని ఏమీ లేదు మిథ్యా జగత్తు కాబట్టి అసూయన్నది అనవసరం వాళ్లకుండా ప్రారంధానుసారంగా వాళ్ళు అలా వెళ్తున్నారు మన ప్రారంధానుసారంగా మనం వెళ్తున్నాం అల్టిమేట్లీ ప్రారంధం కూడా మిథ్య ఆత్మరూపంగా అందరూ ఒక్కటే ఇప్పుడు అస అనసూయ అసూయ లేకపోతే మనస్సు ఎలా ఉంటుంది శాంతి కాబట్టి అనసూయ అంటే అర్థం ఏమిటి శాంతి కామన ఉంటే ఇలా ఉంటుంది అకామ అంటే అర్థం ఏంటి శాంతి క్రోధం ఉంటే ఇలా ఉంటుంది అక్రోధ అంటే అర్థం శాంతి జింటు రహస్యం ఏమిటంటే శాంతి ఒక్కటే శాంతికి విరుద్ధములైన అనేకం ఏమిటి కామ క్రోధ భోగ అసూయ ద్వేషం రాగం ఇవన్నీ శాంతికి విరుద్ధమే వాటన్నిటినీ నెగేట్ చేసుకుంటూ వచ్చారనుకోండి మీకు అన్ని దొరక ఒక్కటే దొరుకుతుంది ఆ ఒక్కటే శాంతి కాబట్టి ప్రతి యోగి అంట ప్రతియోగి ఏంటిది ఆపోజిట్ హింసకి ప్రతియోగేమిటి శాంతి కామానికి ప్రతియోగేమిటి శాంతి భోగానికి శాంతి అసూయకి శాంతి గర్వానికి శాంతి అహంకారానికి శాంతి సపోజ్ నేను ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నాను అనుకోండి ఒకప్పుడు అలాంటి భ్రమ ఉంటుంది ఎందుకంటే పరిస్థితి క్రియేట్ చే క్రియేట్ మనకి మనమే క్రియేట్ చేసుకుంటాం ఇప్పుడు నన్నేమో ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఎవరో తీసుకెళ్లారు తీసుకెళ్లేదో వాళ్ళకి మేనేజ్మెంట్ కోర్సుకి సంబంధించి ఓ లెక్చర్ ఇవ్వమన్నారు లెక్చర్ ఇచ్చాను వాళ్ళు యాభై మంది స్టాఫ్ వంద మంది విద్యార్థులు కూర్చునేవాళ్ళు నూట యాభై మంది ఇప్పుడు ఏమైనా ఉంటుంది డైరెక్ట్ ముందు నిలబడ్డాను నిలబడితే ఏమైనా ఉంటుంది చూడు వీడు చూడ్డానికి సన్యాసిలాగా ఉన్నాడు కానీ వీడు మంచి సబ్జెక్టు చెప్తాడు అని వాళ్ళని నేను ఇంప్రెస్ చేయాలి చేయాలా అక్కర్లేదా సో నవ్ వాట్ ఐ హ్యావ్ డన్ ఐ హ్యావ్ పుట్ మై into a place and a role where I should impress them. Why should I do that? Why should I impress them? I need not impress them. If I am impressed, I will do it. Why? Why do I impress everything? It means that I am still out there. I am impressed by the people who are very impressed. I am not impressed by the people who are very impressed. మనం ఈశ్వరుడితో ఈక్వేషన్ చూసుకోవాలి కానీ ఈ స్వప్న ప్రపంచంతో ఈక్వేషన్ మనకి అసలు అక్కర్లేదు ఎలా ఉన్నా నడిచిపోతుంది మనం అభ అయోగ్యులమని అనుకుంటారు మనకి చాలా మంచిది ఎవడైనా అవమానం చేశారంటే అది మనకు వాళ్ళు ఉపకారం చేశారు మహోపకారం చేశారు ఎందుకంటే ఆ అహంకారాన్ని పరిశీలించుకుని ఇప్పుడు కొంచెం మనం మిస్ట్రీట్ చేసే ఈ ట్రీట్ చేసాడనుకోండి మీ మనస్సు ఎలా మీ అహంకారం ఎలా రెస్పాండ్ అయ్యింది దాన్ని బట్టి మీ అహంకారం యొక్క లెవెల్ మీకు తెలిసిపోతుంది దెన్ యూ నో వెర్ యూ స్టాండ్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ఎ లాట్ అని మనకి మనకే తెలిసిపోతుంది కాబట్టి ఈ నెగిటివ్ అన్నిటినీ మీరు నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే ఒకే శాంతి కాబట్టి శాంతి అంటే అర్థం ఏంటి ఇప్పుడు శాంతికినూ విక్షేపానికి సంబంధం విషయం మనస్సులో విషయం ఉంటే విక్షేపము అంటారు విషయం లేకపోతే నిర్విషయత్వమేవ శాంతి శాంతి మీరు కొనక్కర్లా శాంతి మీరు క్రియేట్ చేయనక్కర్లా ఆ విషయం తీసి పరిస్తే మిగిలేది శాంతియే కాబట్టి నిస్సంకల్పత సంకల్పం లేకుండా అంటే అర్థం విషయము లేకుండా మనస్సుతో విషయాన్ని అలా పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది డోంట్ హోల్డ్ అంటూ ఎనీథింగ్ అస్పర్శ చేసి పాలి డోంట్ హోల్డ్ అంటూ ఎనీథింగ్ గతాన్ని స్మరించబోతుంది నో గతం ఒకసారి ఓం మన ఒక దీర్ఘమైన ఓంకారాన్ని అవసరమైతే దగ్గరగానైనా ఉచ్చరించి ఆ గతానికి సంబంధించిన ఆలోచనలు మానేటం నేను ఐ ఆస్క్ క్వశ్చన్ ఒక పీరియడ్ సే మీరు యూ టేక్ ఎ పీరియడ్ ఎవరి జీవితానికి వాళ్ళకి తగ్గట్టుగా ఉంటుంది సపోజ్ మ్యారేజ్ దగ్గర తీసుకోండి మ్యారేజ్ ఈజ్ ఏ టర్నింగ్ పాయింట్ కదా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి థర్టీ ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ కెన్ యూ మేక్ ఇట్ బ్లాంక్ అంటే ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ నెవర్ ఎగ్జిస్టెడ్ As if such a thing never happened. It's not laboratory. Has no 35 years. It is a call. It's not that sick. Making that back is blank. As if it is not there. By making this 30 years period of freedom, your perception was blurred together. You understand much. It's broken much. It's not a problem. వర్తమానం ఉంది థర్టీ ఇయర్స్ పీరియడ్ అసలు నా జీవితంలో లేదు డజంట్ ఎగ్జిస్ట్ అప్పుడు మీరు ఆ పని చేశారనుకోండి మీ మనస్సు చాలా ప్రసన్నంగా తయారవుతుంది విక్షేపంతా పోతుంది ఇలాంటివి ఏవో చేయాల్సి ఉంటుంది మనకి మీ మనస్సుకున్న స్థితిని బట్టి మీరు వర్కౌట్ చేసుకోవాలి దాన్ని లేదు అనేక కోణాల నుంచి అనేక ఉపాయాలు నేను చెప్తున్నాను ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ప్రపంచము ఇది రెస్ట్లెస్ వరల్డ్ దాంతో ప్రవేశించకూడదు దాంతో ప్రవేశించి శాంతి కావాలి నాకు అన్ని పరిస్థితులు అనుకూలించాలి అంటే అంతకంటే పొరపాటు అధికారోట ఎలక్షన్లో పోటీ చేసేదనుకోండి నాకు శాంతి కావాలంటే ఎక్కడ నుంచి వస్తుంది ఇప్పుడు రామ్ దేవ్ బాబు గారు ఎలక్షన్లో పోటీ అయినా మొదలుపెట్టారు ఆయన అయిపోయింది ఆయన శాంతి అక్కడితో కథ ఆయన్ని ఆయన ఎలక్షన్లో పోటీ అయ్యిగా ఓ విలేఖరు ఏమని అడిగాడో తెలిసిన విమెన్ రిజర్వేషన్ మీద మీ అభిప్రాయం ఏమిటని అడిగాడు ఆయన ఇంతదాకా పతంజలి సూత్రాలే తప్ప ఈ విమెన్ రిజర్వేషన్ ఇప్పుడు కొత్తగా హీ హాస్ టు వర్క్అవుట్ ఎందుకంటే దానికి ఆయన ఎలాంటి రిప్లై ఇచ్చినా కాంట్రవర్షియల్ అవుతుంది అది మీరు ఏ రిప్లై ఇచ్చినా కాంట్రవర్షియలే ఆయన అతి తెలివితేట రిప్లై ఒకటి ఇచ్చారు ఏమైనా ఫిఫ్టీ విమెన్ రిజర్వేషన్ ఉండాలి అని ఇచ్చారు ఓకే ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అనిచ్చారు రేపొద్దున టికెట్లు ఇచ్చినప్పుడు ఎంతమందికి ఇస్తారో చూస్తాను నేను ఆల్రెడీ నేనే పెట్టా కాంట్రవర్సీ ఎందుకంటే నేను విరాఖర్ణి కాదు దృష్టాంతం చెప్పి దృష్టాంతంలో నేను కాంట్రవర్సీ పెట్టాను చూడండి ఎందుకంటే రేపొద్దున ఆయన టికెట్లు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో జరిగేటువంటి ఎలక్షన్కి ఆయన టికెట్లు ఇవ్వాలి టికెట్లు ఇచ్చినప్పుడు ఎవరు విమెన్ ఎక్కడి నుంచి వస్తారు దేఫ్ హీ వికెట్ ఫిఫ్టీ ఇస్తారా నెగ్గడానికి మొగాటు సిద్ధంగా ఉంటే వాడిని కాదని ఒక ముక్కు ముఖం తెలియని ఒక అమ్మాయికి టికెట్ ఇస్తారా ఆయన విల్ హీ అయిపోయింది చూసారా ఒక ఆంట్రవర్సీలో పెడిపోయి ఇంకో ప్రశ్న అడిగారు స్వలింగ సంపర్కం వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏమిటని అడిగారు వీళ్ళు విలేఖరులు అలాగే ఉంటారు గే హోమోసెక్సువల్ అండ్ గే పీపుల్ ఉన్నారు లెస్బియన్స్ ఉన్నారు వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏమిటని అడిగారు ఆయన అడిగారు ఆయన క్లీన్ బౌల్ అయిపోయారు ఆయన ఎందుకంటే ఈ పతంజలి యోగదర్శనం ఎక్కడ ఈ ప్ర ఈ గోళ ఏమిటి దిక్కుబానుల గోల ఇది ప్రపంచం అంటే ఎలా ఉంటుందండి ఇట్ ఈస్ ది రెస్ట్లెస్ వరల్డ్ అండ్ కాన్ఫ్లిక్టెడ్ వరల్డ్ ప్రపంచంలో మీకు శాంతి ఎక్కడ ఉంటుంది ఎవరివేర్ దేర్ ఈస్ కాన్ఫ్లిక్ట్ ఉండేది తర్వాత ఈ శాంతి ప్రపంచంలో అందరూ శాంతి కోసం తహతహలాడుతున్నారు కానీ దురదృష్టం ఏంటంటే ప్రతివాడికి కావాలి ఏమిటి కావాలి శాంతి కావాలి సుఖము కావాలి ఒక ఆశ్రయం కావాలి మనస్సుకి సో దాట్ హీ కెన్ ఫీల్ సెక్యూర్ ఆ ఇన్నర్ సెక్యూ ఈ మూడింటి కోసం తహతహలాడుతున్నారు డబ్బు సంపాదించే వాళ్ళు వాటి కోసమే రాజకీయ అధికారం కావలసిన వాళ్ళు వాటి కోసమే కాబట్టి ఒక శాంతి సుఖము మనం ఖచ్చితంగా నమ్ముకోదగినటువంటి ఒక సెక్యూరిటీ ఈ మూడు కోసం అందరూ ప్రయత్నం చేస్తున్నారు కాని చిత్రం ఏంటంటే మన జీవితంలో ప్రపంచంలో వెతుకులాడుతున్నంతసేపు ఆ ప్రపంచంలో పెర్మనెంటు స్థిరమైనది లేదు మనకి స్థిరమైన భరోసా ఇవ్వగలిగింది జగత్తులో లేదు మనకి మనస్సుకి నిరంతరమైన ఉత్సాహాన్ని నిలపగలిగేటువంటి పరిస్థితి ప్రపంచానికి లేదు కాబట్టి మీరు రాంగ్ ప్లేస్లో వెతుకుతున్నారు మీరు ప్రపంచంలో వెతక్కోవడం మీరు ఎక్కడ ఇవన్నీ కూడా మూడు కూడా మీకు దొరుకుతాయి శాంతి సుఖము సెక్యూరిటీ భద్రత మూడు కూడా దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయంటే సంకల్పరహితమైన స్థితిలో సద్రూపంగా సోహంభావంతో నిలిచి ఉంటే మీకు మూడు అక్కడ దొరుకుతాయి కాబట్టి అక్కడ ప్రయత్నం చేసుకోవాలి కానీ కామభోగ యోహ విక్షిప్తం ఈ ప్రపంచంలో మీరు ట్రై చేసి సో మీరు ఏమీ సాధించేది ఉండదు కాబట్టి అసలు ఈ సీకింగ్ మానేయాలి ఈ ప్రపంచంలో నాకు ఇది కావాలి అది కావాలనేటువంటి సీకింగ్ మానేయాలి మానేసి ఆ సీక్ చేసి వాడెవడు నేను ఎవరు అనే ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి భగవాన్ మహర్షి చెప్పినట్టుగా నేను ఎవరు అనే ప్రశ్నని కూడా అది హృదయంలో దృఢంగా పెట్టుకోవాలి పెట్టుకుని ఆ ప్రశ్నని పరిశీలిస్తూ ఉండాలి అలా చేస్తే మనస్సులో విక్ష విక్షి అంతపోతుంది అనేక రకాల ఉపాయాలు మీకు నేను చెప్తూ వస్తున్నాను సో ఈ ఉపాయాల ద్వారా మనం మనస్సును నిగ్రహించాలి మనస్సును నిగ్రహిస్తే ఏమిటవుతుంది మనో నిగృంధి అది ఏమిటవుతుంది ఆత్మన్యవ నిరుంధ్యాదిత్యర్థ మనస్సు అలా బయటికి పారిపోదాం అనుకుంటున్నాం ఇది ఆత్మయందు నిలిచి ఉన్నది మనస్సు తక్కువనే బయటికి పారిపోదామని ప్రయత్నం చేస్తుంది మళ్ళీ దాన్ని నిగ్రహించి మళ్ళీ ఆత్మయందు నిలిపి ఉంచాలి ఆ సైలెన్స్ ఆత్మ సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్గా ఆత్మ అని ఆ సైలెన్స్లో అలా నిలిచి నిలిపి ఉంచుతాం దట్ ఈస్ వాట్ యూ హవ్ టు ప్రాక్టీస్ అది అలా ప్రాక్టీస్ చేస్తుంటే ఆ జీవితంలో మనం ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతా ఉన్నాం ఈ శ్లోకం రేపే ఫినిష్ చేద్దాం ఓం పూర్ణ నమ పూర్ణమిదం పూర్ణ పూర్ణ పూర్ణ ఓంధ